సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఇరవై ఆరు పట్టినచోనే వెతకి భావించవలిగాని గట్టిగా అంతర్యామి కరుణించును ఇంటిలోని చీకటే ఇట్టే తప్పక చూచితే వెంటనే కొంతవడికి వెలుగుచ్చును అంటి కానరాని తనయాతుమ తప్పక చూచుకుంటే తన యాతుమయు గొబ్బున కాన పురాతి మీద కడవ వెట్టితే అంచల తానే కుదురైన ఎట్టు మించి కఠిన పురాతి మీద కడవబెట్టితే అంచల తానే కుదురయిన ఎట్టు పొంచి హరినామమే ఏ పొద్దు నాలికతుదను ఎంచి తలచ తలచ ఇరవూ సుజ్ఞానము ఒక్కొక్క అడుగే ఒగిముందరబెట్టితే ఎక్కువై కొండైనక్కుగొనకు ఇక్కువ శ్రీవెంకటేశునిటు దినదినమును పక్కన గులిచిదే బ్రహ్మపట్టమిక్కును